శ్రీగరుభ్యో నమ శ్రీగణేషాయ నమ శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయమామి భగవత్పాదశంకరం లోకశంకరం అజానంత శ్రుభ్య ఉపాసతే కేర మృత్యుం శృతిపరాయణ ఈ శ్లోకం యొక్క పూర్వరంగము లేక నేపథ్యము ఏమనగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మానవుడు కృతార్థుడు కావడానికి మూడు వికల్పములను బోధించినారు ఒకటి ధ్యాన యోగము రెండవది సాంఖ్యయోగము మూడవది కర్మయోగము సాధారణంగా లోకంలో జనులు ఈ మూడింటికి కూడా దూరంగానే ఉంటారు మూడు కూడా జనుల జీవితంలో భాగం కాదు జనులంటే మీకు లోకంలో అర్థకామ పరాయణులైన జనుల జీవితంలో ఇవి ఎలాగూ భాగం కాదు దాంట్లో ఆశ్చర్యమై అర్థకామ పరాయణలకు ఇవి దూరమే అది దాంట్లో నిస్సందేహం అంతేకాదు మేము ఆధ్యాత్మరంగంలో ఉన్నాము అనుకునేవాళ్ళు కూడా ఏవో పూజలు తీర్థయాత్రలు వ్రతాలు దానాలు ధర్మాలు తప్ప భజనలు కీర్తనలు పాటలు ఇలాంటివే తప్ప ఆత్మస్వరూపమును తెలుసుకోవాలనే ప్రయత్నం వాళ్ళు కూడా చేయరు కొనే లోకంలో జనులు వాళ్ళకి తెలుసుదో వాళ్ళు చేస్తున్నారు పోనీ వాళ్ళకి మార్గదర్శనం చేసే ఆచార్యులు పీఠాధిపతులు మఠాధిపతులు ఆశ్రమాధిపతులు కొని వీళ్ళేమైనా సరైన ఇటువంటి దిశలో మార్గదర్శనం చేస్తారని అనుకోవడానికి కూడా లేదు వాళ్ళు కూడా ఏవో కథలు పురాణములు తీర్థయాత్రలు ఇత్యాది నలిగిన దారి దానిని దాంట్లోనే పయనిస్తూ భక్తులను అదే దాటిలో నడిపిస్తూ మీకు అలాగే కనపడుతుంది తప్ప ఆత్మస్వరూప విచారము అనే దరిదాతులకి వచ్చే సందర్భం మీకు కనపడత మరి ఈ మూడు యోగములు జనులకు దూరంగా ఉండిపోయాయి కదా ఏ ఒక్కదాని జనులు అందరూ జన అనుసరించే సందర్భం కనపడటం మరి ఇతర జనుల యొక్క మాట ఏమిటి ఈ మూడు యోగాలకు కూడా నోచుకోని వారి మాట ఏమి అంటే వారైనా పర్వాలేదు వారైనా సరే శ్రవణము చేసినట్లయితే దారి దొరుకుతుంది శ్రవణం చేయాలి సో అన్యేత్వే ఈ శ్లోకము అందాము అన్యే త్వేవ మజానంత ేభ్య ఉపాసతే చాతితరే మృత్యుంశతిపరాయణ ఇతర జనులు జనసామాన్యము ఈ విధంగా తెలియని వాళ్ళు ఏం అజానంత అంటే ఈ విధంగా కర్మయోగాన్ని లేక సాంఖ్యయోగాన్ని లేక ధ్యానయోగాన్ని మనం అనుష్ఠించాలి మనము ఆరాధించదగిన ఈశ్వరుడు మన ఎందున్నాడు అనే విషయాన్ని చాలామంది తెలుసుకోరు మీరు ఆలోచించండి మీరు మీ యొక్క ఫోకస్ని మీ ఎందు మీ బయట జనం ఫోకస్ని బయట పెడతారు మీ మీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది బయట ఉండే సంపదల ఉంటుంది లేకపోతే బయట ఉండే భోగముల పైన ఉంటుంది ఒకచో ఆ సంపదలను భోగములను ప్రక్కన పెట్టి దేవుడు అని అధ్యాత్మము అని మొదలుపెట్టి దీంట్లోకి వచ్చిన ఆ దేవుడు కూడా బయటే ఉంటాడు దేవుడు కూడా బయటే ఉంటాడు ఉంటే వైకుంఠంలో ఉంటాడు లేదంటే తిరుపతిలో ఉంటాడు బయటే ఉంటాడు లోపల ఉండడు లోపలంతా డొల్ల వ్యాక్సిన్ తప్పించేయడం లేదు లోపల దేవుడు కూడా బయటే ఉంటాడు దేవుని యొక్క ఆశీస్సు అనుగ్రహం కృప అది ఎక్కడ ఉంటుంది అది బయటే ఉంటుంది సో ఈ విధంగా ఎవరైతే ఆ సత్యతత్వాన్ని తమకంటే బయట పెట్టుకుని బయట ఉంచుకుని బయట ఉన్నట్టుగా భావన చేసి పర్శ్యూ చేస్తారో వారు సత్యానికి దూరంగానే మిగిలిపోతారు ఆత్మనే వాత్మానం ఎంతవరకైతే మనిషి తన స్వరూపమునందు సర్వము గలదు తను ఆరాధించే దైవము తన స్వరూపమునందే గలదు తనకు తాను కోరేటువంటి ఆశీస్సులు సంపదలు అనుగ్రహములు కృప అంతా కూడా తన స్వరూపమునందే గలదు అని తెలుసుకోవటము చాలా కఠినమైన విషయం అది ఎప్పుడు తెలుసుకుందో తెలిసిన శృత్వా అన్యేభ్యం ఉపాసతే వాడు వాడి పుణ్యం పండాలి వాడికి ఎవరిలో వాడితో చెప్పాలి రావయా భగవద్గీత చదువుతున్నాం రా అని ఎవరిలో వాడిని ప్రోత్సాహం చేస్తే వాడి పుణ్యం సాధారణంగా రారు భగవద్గీత అంటే భగవద్గీత కాదు ఇంకేదో పనుందంట మార్కెట్లో పనుందంట మనం మార్కెట్లో పనుండి లౌకికుడు సంసారి అలా నిలకపోతే ఇంకెలా వీడు భగవద్గీత వద్దు దేవాలయంలో పనుందంటాడు భగవద్గీత దేవాలయం కాదా నిజానికి వెయ్యి దేవాలయములు కంటే గొప్పది భగవద్గీత కాబట్టి దేవాలయంలో పనుందంటాడు తీర్థయాత్ర అంటాడు లేకపోతే నదీ స్నానం అంటాడు తప్ప సతృద్ గంగా గీతాంభసి స్నాత భగవద్గీత అనే గంగా నదీ స్నానం చేద్దామని వాడికి అనిపించదు ఒకవేళ అనిపిస్తే ఎవళ్ళ ద్వారా విని అనిపించి మనస్సుకి అది మనస్సుకి అది ఉత్సాహాన్ని కలిగి ఆ మార్గాన్ని వీరు కనుక గట్టిగా ఫాలో అయితే ఉపాసతే ఉపాసన చేయాల్సి ఉంటుంది ఇప్పుడే సాయంకాలం కూడా ఖాళీగా శనివారం పనేం టీవీలో వచ్చి సినిమా కూడా ఇంతకుముందు చూసిన సినిమాయే దాంట్లో కూడా ఏమీ పస లేదు ఏమీ ఊసుపోక అసలు ఏమిటి జరుగుతుందో చూద్దామని అలా వస్తే ఏమీ వర్కౌట్ కాదు పోనీ అలా వచ్చినా దాని మీద ఆ ప్రేమను కలిగి ఉండాలి దానికి కూడా చాలా పుణ్యం ఉండాలి ఆ విధంగా భగవద్గీత యొక్క అనుగ్రహంలో అడువిడిన మనిషి శృతి పరాయణ శ్రవణము సర్వోత్కృష్టమైన సాధనము శ్రవణము సాధనము మరొకటి లేదు అని తెలుసుకుని ఆ శ్రవణానికి అంకితమై ఉండాలి శృతి పరాయణ అలా ఉన్నట్లయితే వాళ్ళు కూడా క్రమంగా కర్మయోగంలోకి అక్కడి నుంచి సాంఖ్యయోగంలోకి అక్కడి నుంచి ధ్యాన ఒక మెట్టు నుంచి ఇంకొక మెట్టు ఎక్కి తె మృత్యుం అతి తరనించేవా వారు కూడా ఈ సంసారము అనేటువంటి మృత్యువును దాటివేస్తారు అని శ్లోకం ఇది మనం చదువుతూ ఉన్నాము దీనికి భాష్యం చూస్తున్నట్టు గుర్తు నాకు భాష్యం ఎంతవరకు వచ్చామంటే శ్రుత్వా ఇదమేవ చింతయత ఇతి ఉతా ఉపాసతే శ్రద్ధధానా సంత చింతయంతి అంతవరకు వచ్చావు ఎప్పుడైతే శ్రవణం చేయటానికి వస్తారో వాళ్ళకి అక్కడ ఉపదేశం లభిస్తుంది ఏమని చూడవయా నువ్వు ఊరికే ఇటు అటు పనులు తీయాల్సిందేం లేదు నువ్వు దేవుడి పేరుతోటి అన్వేషణ పేరుతోటి ఊరికే మొత్తం ప్రపంచం అంతా చుట్టు పెట్టాల్సిందేం లేదు నువ్వు చుట్టు పెట్టాల్సిందేదో అక్కడికే చుట్టూ వచ్చినావు కదా ఇట్ ఈస్ హైటాక్ నీ స్వరూపంలో నీవు దేవుణ్ణి వెతుక్కో నీకు దగ్గరగా ఉన్నాడు దేవుడు తద్దురే తద్వంతికే తెలుసుకోలేకపోతే దూరంగా ఉన్నాడు తెలుసుకుంటే దగ్గరగా ఉన్నాడు సో ఆ విషయాన్ని నువ్వు తెలుసుకో దీనినే నీవు జాగ్రత్తగా భావన చేయుము ఈ దారిని విదిలిపెట్టకు అని బోధిస్తాడు అది వింటాడు వీడు ఇని శ్రద్ధ గలవాడై అశ్రద్ధ ఉండాలి శ్రద్ధ అంటే ప్రేమకే శ్రద్ధ అని పేరు ఆత్మజ్ఞానము ఎడల ప్రేమను కలిగి ఉండాలి దానికి శ్రద్ధ అంటారు సో మనము ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే ప్రేమ ఉండాలి దాని మీద అటువంటి ఉత్సాహము వీడికి కలగాలి అటువంటి శ్రద్ధ కలిగిన వాడైతే వాడు కూడా ఈ మార్గంలో చాలా ముందుకు వెళ్ళిపోయి కృతార్థుడైపోతాడు కొంతమందికి ప్రేమ ఉంటుంది ఆత్మజ్ఞానముపై ప్రేమ ఉంటుంది కానీ వైరాగ్యం ఉండదు వాళ్ళు కూడా పెద్ద ప్రోగ్రెస్ చేయలేరు కొంతమందికి ఆత్మజ్ఞానముపై ప్రేమ దానికి తగ్గట్టుగా నిండైన వైరాజ్యము ఉంటాయి వాళ్ళు మాత్రమే ఆ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు కొంతమంది ఆత్మజ్ఞానముకు కంగారు లేదు ఇప్పుడు ఏదో మేము యజ్ఞాలి మొదలుపెట్టాము ఈ యజ్ఞం చేస్తాము ఆ యాగము చేస్తాము అని ఆ దారిలో ఉంటారు లేకపోతే తీర్థయాత్ర చేసే టైం ఈ టైములో తీర్థయాత్ర చేసేసి ఆత్మజ్ఞానం కదా తర్వాత అనే ధోరణిలో ఉంటారు వాళ్ళకి తెలీదు ఇదం తీర్థం ఇదం తీర్థమిటి భ్రామ్యంతి తామసాజనా ఆత్మతీర్థం నా జానంతి సూత్ర సంహితలో ఉంటారు ఈ తీర్థము ఆ తీర్థము మరో తీర్థము ఇంకో తీర్థము అని జనులు తామసాహ అంటే అజ్ఞానంతో నిండిన జనులు భామ్యంతి ఈ చక్రం తిరిగినట్టుగా ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారు కాళ్ళల్లో చక్రాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు అసలైన తీర్థము ఆత్మతీర్థము అనే సత్యాన్ని తెలుసుకోలేకపోతారు కాబట్టి ఆ విధమైన ధోరణి ఉన్నవాడికి కూడా ఆత్మవిచారముపై శ్రద్ధ లేక ప్రేమ పుట్టదు కాబట్టి ఆత్మవిచారముపై శ్రద్ధ కలిగి నిండైన వైరాగ్యము గలవాడు ఈ మార్గంలో చాలా ముందుకు వెళ్ళి కృతార్థుడవడము ఖాయము భాషణం కే అపిచ అతి తరంకేవాళ్ళు కూడా దాటేస్తారు దాటి పైకి వెళ్ళిపోతారు అంటే ఒక మురికి కాలం దాటినట్టుగా దాటేస్తారు అని ఒక పెద్ద ఆటంకం వచ్చిందనుకోండి దాన్ని దాటేస్తారు మీకు ఇవన్నీ కథల కింద చెప్తారు కథల్లో ఏమని చెప్తారంటే వీడు ప్రాణం పోయింది ప్రాణం పోతే వీడికి యాత్ర మొదలుపెట్టాడు స్వర్గానికి యాత్ర మొదలుపెట్టాడు మొదలుపెడితే మధ్యలో వైతరణి అని ఒక నది వచ్చింది ఆ నది దాటి వెళ్ళాలి అది ఇదే ఆ వైతరణి ఈ సంసారం అనే సంసారము దాని అందల ఆసక్తి దానిని ధరించడం చాలా కష్టం దానికి అంచేతమే వైతరణి అని పేరు పౌరాణికులు దాన్ని ఎలా వర్ణిస్తారంటే ఫిజికల్గా వర్ణిస్తారు ఫిజికల్గా వర్ణిస్తారు ఒకంత ఎవగింపు కలిగి వర్ణిస్తారు ఆ వైతరణి నదిలో రక్తం ప్రవహిస్తూ ఉంటుందంట వీడికి రక్తం అంటే జడుచుకుంటాడు ఎప్పుడైనా సూది దిగి ఓ చుక్క రక్తం బొట్టు కనపడిందండి అడిగబోయి రక్తం రక్తం అని జంతువులు వేస్తూ ఉంటారు వీడికి రక్తం అంటే భయం వీడికి వైతరణి నదిలో రక్తం ప్రవహిస్తూ ఉంటుందని చెప్పేటప్పటికీ వీడికి పైకళ్ళు పైకి తేలిపోతాయని అలాగా కథలు చెప్పి అలా భయపెడుతూ ఉంటారు అలా భయం వల్ల ఏమీ సిద్ధించదు భయపడ్డవాడికి తత్వం ఏం తెలుస్తుంది ఎనీవే ఇట్స్ అ డిఫరెంట్ టాపిక్ కాబట్టి ఆ విధంగా శ్రవణం చేసే వారికి కూడా ఈ సంసారం అనే సముద్రాన్ని దాటేసేటువంటి అవకాశం వస్తుంది అంటున్నారు అతితరంతి ఏవా అతిక్రామంతి ఏవా వారు కూడా తప్పక అతిక్రమించి ముందుకు పోతారు దేన్ని అతిక్రమిస్తారు మృత్యు మృత్యువును అతిక్రమిస్తారు మృత్యువును అతిక్రమిస్తారంటే ఇంకా చచ్చిపోకుండా అలా వందేళ్ళు రెండు వందలేళ్ళు మూడు అది కాదు మృత్యువులు అతిక్రమిస్తారు అంటే సంసారము అర్థం మృత్యుయుక్తం సంసారం ఇత మృత్యువుతో కూడినటువంటి సంసారము వీళ్ళు దాటివేస్తారు మీరు ఈ సంసారం గురించి నేను మీకు ఒక నిఖార్స అయిన మాట ఒకటి చెప్తాను నిఖార్స్ అంటే తెలిసిన ఉర్దు యూసేజ్ చాలా ఖచ్చితమైన నగ్న సత్యాన్ని ఒకదాన్ని మీకు చెప్తాను మీరు గమనించండి ఇది మీరు తెలుసుకుంటే మీరు కృతార్థలు ఎప్పుతారు అదేమంటే ఈ సంసారంలో నిలకడగా ఉండేది ఏదీ లేదు సర్వము మృత్యువు చేతను గ్రస్తమై ఉంటుంది ఇది నిలకడగా ఇది ఉంటుంది అని చెప్పదగ్గది ఈ సృష్టిలో ఏదీ లేదు ఒక శరీర దారిఢ్యం పోతుంది ఆరోగ్యం అది పోతుంది అందం పోతుంది సంపదలు పోతాయి పళ్ళు ఊడిపోతాయి జుట్టు ఊడిపోతుంది ఏది మిగలదు కాబట్టి బ్యాంక్ అకౌంట్లు పోతాయి పోవేసిన సొమ్ము ఊడిపోతుంది అంతా పోతుంది ఎక్కడికి పోతుందో వాళ్ళని చెప్పలేరు పోతుంది బంధువులు కావలసిన రిలేషన్స్ అన్నీ ఊడిపోతాయి ఏది మిగలదు ఈ సంసారం యొక్క లక్షణం అది మృత్యునా గ్రస్తం సంసారం అనేది మృత్యువు చేతను మృత్యువు యొక్క గుప్పిట్లో ఉంటుంది సంఘమును కాలము కబళించి వేస్తూ ఉంటుంది సర్వమును ఏది మిగలదు అవతార పురుషులు కూడా మిగలరు రాముడు కృష్ణుడు ఇత్యాది అవతార బుద్ధుడు మహావీరుడు మొదలైన అవతార పురుషులు కూడా కాలగర్భంలో కలిసిపోతారు వాళ్ళు అవతరించి మానవ సముదాయములను చాలా లోటుగా ప్రభావితం చేస్తారు దాంట్లో సందేహం లేదు కానీ మళ్ళీ కుక్కతోకలు అంటారే రాముడు వస్తాడు వెళ్తాడు సమాజం దాని దారిని అది పోతూ ఉంటుంది ఇప్పుడు ఈ రాముడు వచ్చినందువల్ల సమాజంలో మార్పు వచ్చిందని చెప్పడానికి వీలే ఉండదు అయితే రాముడు యొక్క ప్రభావం ఏం లేదా అంటే అది కరెక్ట్ కాదు రాముని యొక్క ప్రభావం ఉంటుంది రామావతారం యొక్క ప్రభావం చాలా లోతైన ప్రభావం ఉంటుంది యట్ సంసారము సమాజము కుక్కతోక అది అలాగా పోతూ ఉంటుంది రాముడు వచ్చి వెళ్ళాడు సమాజం యథాప్రకారంగానే ఉంటుంది మళ్ళీ కృష్ణుడు వస్తాడు వెళ్ళిపోతాడు మళ్ళీ సమాజం కృష్ణుడి చుట్టూ ఏవో కొన్ని కథలు అల్లుకుని కృష్ణుడి పేదతోటి రంగు చల్లుకోవడం డ్యాన్సులు చేయడం చేసేసి భగవద్గీత జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ తమను తాము కాపాడుకుంటూ ఒక కలచారిని తొడుక్కుని భగవద్గీత ధరికి రాకూడదు రంగులు చల్లుతారంటాడు కృష్ణుడి పేరు కృష్ణుడు రంగులు ఎందుకంటే రంగులు చల్లడం వైషుడ్ యూ త్రో స డస్ట్ కళ్ళలోకి రాదు దీను మార్బుల్ ఉంటుంది చూడండి మార్బుల్ మార్బుల్ని కట్ చేసినప్పుడు పౌడర్ వస్తుంది అది కలుపుతాడు అది రంగు మార్బుల్ పౌడర్ కనుక అది లంగ్స్లోకి వెళ్ళిందంటే ఇంకా అక్కడే వెళ్తుంది అది బయటికి రాదు ఇంకా కళ్ళలోకి వెళితే కంటికి హాని ముక్కు పుటములలోకి నోట్లోకి లంగ్స్లోకి వెళ్ళిందంటే ఈ మార్బల్ పౌడరు ఎంత హాయి పీపుల్ ఆర్ క్రేజీ అండ్ ఆర్ నట్స్ ఈజ్ ఇట్ ఎ థింక్డ్ ఇో సచ్ పౌడర్ అపాన్ పీపుల్ వాట్ ఎ సిల్ థింక్డ్ ఊ టూ ఈజ్ ఇట్ వెలిక్యూ వాట్ ఎ శాడ్ స్టేటస్ ఆఫ్ ఫైర్స్ అసలే మన హాస్పిటల్స్ వైద్యాలు అంతంత మాత్రం గాంధీకి వెళ్తే దాని నుంచి బయటపడడానికి చాలా బాధపడాలి మీరు ఇలాంటివి కూడా దో చేసుకుని రోగం తెచ్చుకుంటే ఎవడు కాపాడ కాబట్టి ఇదంతా కృష్ణుడి పేరుతో కృష్ణుడు ఎక్కడైనా భగవద్గీతలో చెప్పాడా రంగు చల్లరా అని చెప్పాడా చూడండి అసలు కృష్ణుడు ఎక్కడైనా తీసి చూడండి రంగు అంటే ఏమో పువ్వులో ఏమో చల్లుకోవాలి అంతే ఇలాంటి పిచ్చి పిచ్చి కెమికల్స్ అన్నిటినీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకోవడం అదేదో మేము ఘనకార్యం చేస్తున్నాం అనుకోవడం భంగు తాగడం ఇదంతా కూడా చాలా తప్పు బలరాముడు కాడికా మేము తాగుతున్నాం ఉండడం బలరాముడు బలరాముడు మీకు ఆదర్శమా సో పీపుల్ లైక్ దాట్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ లైక్ దాట్ సో పెద్ద ఆధ్యాత్మిక గురువు ఒక ఆయన ఉండేవాడు ఆయన ఏం చేసేవాడు అంటే పెద్ద ట్యాంకర్ ఉంటున్నటువంటి వాటర్ ట్యాంకరు టూ థౌజండ్ లీటర్ వాటర్ ట్యాంకరు దాని నిండా కల్పించేవాడు రంగునీళ్ళు కల్పించి ఈ ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఉపయోగిస్తారు వాటర్ జెట్ ఒక పెద్ద పైప్ ఒకటి పెట్టి వాటర్ జెట్ ఒకటి పట్టుకునే పట్టుకునే ఆడియన్స్ అందులో కూర్చుంటారనమాట నేనన్నమాట గురువుని నేను అది పట్టుకుంటాను స్టార్ట్ అనగానే స్టార్ట్ చేసిన వెంటనే మీ మీద కొడతాను నాకు అనుకున్నాడు ఏమండదు ఈ దాట్ యూ వాంట్ టు టీచ్ టు పీపుల్ అదే ప్రజలకి నేర్పవలసిన ఆధ్యాత్మికత సో ఎంత వికృతి మోస్ట్ మోస్ట్ ఎబామినబుల్ డిస్టార్షన్ ఆఫ్ స్పిరిచువాలిటీ అని నాకు అనిపిస్తుంది ఎనీవే అదంతా డైగ్రేషన్ అది ఈజ్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ సంసారంలో ఏది నిలకడైనది లేదు ఏది కూడా పాండిత్యం పోతుంది ఊడిపోతుంది అదేం మిగలదు కొంచెం వయసు వచ్చేప్పటికీ బ్రెయిన్ సెల్స్లో మార్పులు జరుపులు వచ్చేప్పటికీ వీడి పాండిత్యం అంతా ఒక మంత్రం గుర్తుకురాదు సూత్రం గుర్తుకురాదు ఓ శ్లోకం గుర్తుకురాదు అన్నీ పోతాయి ఏది మిగల్లేదు అది సంసారం యొక్క లక్షణం ఆ సంసారము మృత్యువుతో కూడి ఉన్న సంసారమును ఆత్మస్వరూప నిష్ఠులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అతిక్రమించేస్తారు అంటే ఎవరైతే భగవద్గీతని శ్రవణం చేస్తారో శృతి పరాయణా భగవద్గీత ఉపనిషత్తులు ఇత్యాది గ్రంథములను ఎవరైతే శ్రవణం చేస్తారో వారు తప్పకుండా ఈ సంసార సముద్రమును దాటివేస్తారు శృతిపరాయణ శృతి శ్రవణం పరం అయనం గమనం శృతి సర్వోత్కృష్టమైన లక్ష్యము అయనం అంటే గమనం మీరు తప్పక చేరుకోదగిన గమ్యము ఏమిటది శ్రవణము శృతి అంటే వేదము అని అర్థం కాదు శ్రవణమో అని అర్థం సందర్భాన్ని బట్టి ఉండాలి శ్యుతిపరాయణ అంటే వేద పొలించుకుంటూ కూర్చుంటాడని అర్థం చెప్పకూడదు ఇక్కడ టాపిక్ అది కాదు శ్రవణము పరమ లక్ష్యముగా గలవాడు అయ్యా నీ లక్ష్యం ఏమిటి శ్రవణము ఎందుకంటే శ్రవణము మోక్షము కొరకు బస్ యూ హ్యావ్ అచీవ్డ్ కాబట్టి ఆ విధంగా మో మా వీరు ప్రవర్తిస్తారు అయితే మీకు అనిపించవచ్చు మోక్షాన్ని పొందటానికి అనేక దారులు ఉంటాయి దేవుణ్ణి చేరుకోవటానికి దారులు అనేకము అని అంటారు కదా మరి మోక్షమా మోక్షమార్గాలలో మోక్షమార్గ సాధనములు అంటే మోక్ష మోక్షమార్గ ప్రవృత్తి అంటే మోక్ష మార్గంలో నడిచేప్పుడు దారులు అనేక విధంగా ఉంటాయి ఇప్పుడు కొంతమంది మీరు నామాన్ని కనుక పారాయణ చేసినట్లయితే మోక్షాన్ని పొందవచ్చు అంటారు కొంతమంది అంటారు ధ్యానం చేస్తే ఏదో రకరకాలుగా చెప్తారు కదా వీటన్నిటిలోకి సర్వోత్కృష్టమైన సాధనం ఏది అంటే శ్రవణము అని చెప్తున్నారా మోక్ష మార్గ ప్రవృత్తవు పరం సాధనము సో ఈ శ్రవణం అనేది మోక్ష మార్గములో మోక్ష మార్గము నందు ప్రవర్తిల్లుటయ్యందు అంటే సర్వోత్కృష్టమైన సాధనమేది అంటే శ్రవణము అయితే శ్రవణము అనగానే విముట అని అర్థం చెప్పాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు మీరు వన్ వంటలు పాటలు సినిమా పాటలు వింటారు అది శ్రవణం అవుతుందా వినడం అంటే కదా మరి కాదు శ్రవణము అంటే మీరు క్లాసుకు వచ్చినప్పుడు మీ మైండ్లో మైండ్ ఓపెన్గా ఉండాలి మైండ్ ఓపెన్గా ఉండాలి ఓపె అంటే ఇప్పుడు లోపలికి గాలి రావాలంటే తలుపు తీసి ఉండాలి కాబట్టి గాలి ఎలా వస్తున్నాయి కాదు కదా మైండ్ ఓపెన్గా ఉండాలి మైండ్ ఓపెన్గా ఉండడం అంటే ఏమిటండి వాట్ ఈస్ దాట్ కొద్దిగా చెప్తా ఇప్పుడు దాన్ని అదే పట్టుకుని సాగ తీసుకో శ్లోకం పూర్తి చేసి ముందుకు వెళ్దామని సో మైండ్ ఓపెన్గా ఉండడం అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా అనిపించవచ్చు ఏమని ఐ నో అనిపించవచ్చు నాకు తెలుసు ఏమిటి తెలుసు గీత గీత నాకు తెలుసు ఎలా తెలుసు మీకు ఎలా తెలియడం ఏంటండి నేను ఎప్పటి నుంచో చదువుకుంటున్నాను గీత మహా మహా పండితుల దగ్గర నేను అధ్యయనం చేశాను భాష్యం చదువుకున్నాను ఇది చదువుకున్నాను అది చదువుకున్నాను నాకు తెలుసు అని మీకు అనిపించింది అనుకోండి దాని అర్థం ఏంటంటే తలుపు మూసి ఉంది అని అర్థం నాకు తెలుసు అని ఎవడంటాడో పై కనకపోవచ్చు లోపలనుకుంటాడు నాకు తెలుసు అని ఎవడనుకుంటాడో వాడికి ఆత్మస్వరూపము తెలియదు ఎందుకంటే నాకు తెలుసు అనే అభిప్రాయం మీలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీకు తలుపు మూసినట్టుగా అయిపోతుంది బాలాదటి సుభాషితం ఇది సీక్రెట్ మీరు పట్టుకోండి నాకు తెలుసు అనే అనే ఆలోచన మీ బుద్ధిలో ఉండరాదు మీరు అలా అది తెలుసుకోండి నేను తెలుసుకుంటున్నాను తెలుసుకుంటాను తెలుసుకుంటున్నాను అనే మోడ్లో ఉండాలి ఆ స్థితిలో ఉండాలి తప్ప నాకు తెలుసు అనే స్థితిలో ఉండకూడదు అది మరి ఓపెన్ మైండెడ్నెస్ అంటే అలా ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ పాఠం వింటుంటే మీకు తెలుసున్న అంశాలు ఇవ్వకుండా ఉంటాయి కొంత సమాచారం ఉంటుంది బుద్ధిలో మీరు ఆల్రెడీ ఏవో విని ఉంటారు అవన్నీ మీ బుద్ధిలో కూర్చొని ఉంటాయి ఈ వచ్చి ప్రతి మాట మీ బుద్ధిలో ఇప్పటికే నిహితమై ఉన్న సమాచారము ద్వారా ఫెల్టర్ అయ్యి అది కూడా తప్పే అప్పుడు కూడా మీకు శ్రవణం సరిగ్గా ఉంది అప్పుడు ఏముంటుందంటే ఈ చెప్పే మాటకి మీకు తెలుసున్న దానితో పోల్చి సరికూర్చు ఉంటుంది తప్ప తెలుసుకోవడం ఉండదు కాబట్టి ఓపెన్ మైండెడ్నెస్ అంటే సంగ్రహంగా చెప్పాలంటే నాకు తెలుసు అనే దృష్టియే లేకపోవడము బాలాదటి సుభాషితం పిల్లవాడి దగ్గర నుంచి కూడా మనం తెలుసుకోవాల్సింది ఉంటుంది అనేటువంటి ఓపెన్ మైండ్ అదొక లక్షణం ఉండాలి రెండవది మీకు ఇప్పటికే ఎవోవో సంగతులు తెలుసుంటాయి ఎక్కడో పట్టుకుని ఉంటారు ఇక్కడో మాట అక్కడో మాట విని వీడి దగ్గర విని వాడి దగ్గర విని ఏవో కొంత సమాచారం పోపు సామాను అంట ఏవో కొంత పోపు సామాను పోగేసి ఉంటా ఒక ఆయన ఉన్నారు వేదం చదువుతున్నాను నేను అన్నారు ఓహో అలాగా ఎవరి దగ్గర చదివారు అని అడిగాను నేను ఎవరి దగ్గర చదివారని అన్ని వివరాలు అడగకండి ఇక్కడేమో పురుష సూక్తం అక్కడేమో నమ్మకం అలాగే ఈ పోపు సామాన్ వరడదని పోగేసి పెట్టాను అది నేను చదివిందని చెప్పాడు అర్థమైంది ఇది సో అలా ఉంటారు జనం పోపు సామాను పోవేసుకుంటారు అంటే కొంచెం ఆవాలు కొంచెం ఇనుములు కొంచెం జీలకర్ర అలాగా ఇక్కడో మాట అక్కడో మాట అక్కడ ఉపనిషత్తు అక్కడ ఉపనిషత్తు ఇక్కడో గీత ఇలాగేవో కొన్ని అంశాలు పోగుబడి ఉంటాయి ఈ పోవేసిన సామాను ఈ పోపు సామాను దాంతో దాన్ని అడ్డుగా పెట్టుకుని మీరు శ్రవణం చేయదలుచుకుంటే మీకు లభించి లేమీ ఉండదు ఈ పోపు సామాను అంతా పక్కన బారేయాలి ఖాళీగా పెట్టుకోవాలి మైండ్ ఖాళీగా నిద్రపోతూ కూర్చోమని కాదు ఎలర్ట్ ఎంపీ ఎలర్ట్ ఏ రకమైన సంకల్పాలు లేకుండా నాకు తెలుసు అనే దృష్టి లేకుండా మీకు ఆల్రెడీ తెలుసున్న పోపు సామాను అడ్డు రాకుండా మీరంత ఓపెన్గా క్లీన్ స్లేట్ అన్నట్టుగా మనస్సు పెట్టుకుని జడ్జిమెంట్ లేకుండా అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ జడ్జిమెంట్ అంటే ఏమిటి ఈయన ఏం చెప్తాడో చూద్దాం లేదు దట్ ఇస్ కాల్డ్ జడ్జ్మెంట్ అలాంటిది ఏమీ లేకుండా మీరు విన్నట్లయితే మీకు ఏదైనా కొంత ఉపకారం కలిగే అవకాశము కలదు అది శ్రవణం అంటే అంత తేలికేమీ కాదు ఉడికే పురాణ కాలక్షేపం విన్నట్టుగాను లేకపోతే సంగీత కచేరీ విన్నట్టుగాను కాదు కనుక ఆ యోగ్యమైన రీతిలో శ్రవణము చేసినట్లయితే అది మీ స్వరూపంలోకి వెళ్ళిపోతుంది చెవిలోంచి చెవిని దాటి వెళ్ళాలి చెవి దగ్గరే ఆగిపోకూడదు బుద్ధి దాటి వెళ్ళాలి బుద్ధి దగ్గరే ఆగిపోకూడదు కొన్ని చెవి దగ్గర ఆగిపోతాయి కొన్ని బుద్ధి దగ్గర ఆగిపోతాయి మేము ఒకసారి ఏదో యంగ్ డేస్లో ఓ పాట ఉంటూ ఉండేవాళ్ళం ఓ పాట ఆ పాట ఫ్రెంచి పాట ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఉండేది ఏదో డూ జాబు డూ జాబు ఏదో పాటలు ఎందుకునో ఈ పాటలు వింటున్నామని మా మిత్రుడు నన్ను అడిగాడు ఏ ఏంటి నీకేమర్థమైంది ఎందుకు వింటున్నావు అంటే నేనన్నా నాకేం అర్థం కాలేదు ఆ లాంగ్వేజే నాకు తెలీదు కానీ చూను మాత్రం చాలా బాగుందిరా అందుకోసం వింటున్నానని చెప్పాను ఇగో దీన్ని ఏమంటారంటే మీ శ్రవణం చెవి దగ్గర ఆగిపోయింది అని అంటారు అర్థమైందండి చెవి దగ్గర ఆగిపోవడం అంటే అది శివును బాగుండని వినడమే తప్ప దాంట్లో మీకు తెలిసి దేవుడు ఘన ఘన పనసు చెప్తుంటే అందరూ కూర్చొని వింటున్నారు ఏమిటి వింటున్నారు ఏమిటి విన్నారు ఏమన్నా ఒక్క ముక్క తెలిసిందా అబ్బా తెలియాలని మేము అనుకోవటం లేదుగా తెలియ నేను తెలవడం కోసం కూర్చొనే లేదు అక్కడ వినడం కోసమే కూర్చొని చెవి చెవి కోసమే ఇంతకీ ఒక్క ముక్క తెలియడానికి ఆ ఘన చెప్పి ఆయనకే తెలియకపోతే విని వాళ్ళకి ఏం తెలుస్తుంది కాబట్టి తెలియడం అనే ప్రసక్తి లేదు మేము వెండమే గణానా ఇంట్లో అట్లా గణానా ఊ గణానా ఇంట్లో గణపతిని గణపతి ఇంట్లో లేదు దాన్ని శ్రవణం ఒకప్పుడు తెలుస్తుంది ఏమిటి తెలుస్తుంది రోచేవారెవరు కూడా నిన్ను నినా రామా తెలుస్తుంది ఏం తెలుస్తుంది త్యాగరాజు రాశాడయ్యా త్యాగరాజు కృతులని రాముడి మీద రాస్తాడు కృష్ణుడి మీద ఏం రాజేవి కృష్ణుడి మీద రాస్తుంది ఈయన రాముడి మీద రాస్తాడు మంచి తెలుగులో రాస్తాడు నువ్వు తప్ప మన కాపాడేవాడు మన ఒకళ్ళు అంటున్నాడు రాముడితోటి అది కీర్తన దీన్ని తెలియడము అంటారు అంటే బుద్ధిదాకా వెళ్ళింది చెవి దాటి బుద్ధిలోకి వెళ్ళింది ఇది బిలహరి రాగంలో ఉన్నది ఆది తాళం పల్లవి అది కూడా తెలిసే బిళహరి రాగం కాకపోవచ్చు నాకు తెలియదు నేను ఊరిగా ఏదో మాట వరుసగా అంటున్నాను కళ్యాణ్ రాగమో బిళహరి రాగమో ఏదో రాగం ఆ రాగం తెలుస్తుంది తాళం తెలుస్తుంది పల్లెని తెలుస్తుంది తర్వాత ఆ పాడుతుంటే తాళం వేయడం కూడా తెలుస్తుంది బట్ ఆల్సో హీ నోస్ అక్కడ ఆగిపోయింది అంటే బుద్ధి దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది దానివల్ల కూడా ఉపయోగం లేదు ఎప్పుడు ఉపయోగమో తెలిసిన బ్రోచేవారెవరు రాను వినా రామా అనేప్పటికీ మీ హృదయం ద్రవించిందా లేదా వల్లనే ఏదో రాగం ఏదో తానం ఏదో పల్లవి ఆది తాళం ఏదో ఉంటుంది దాని గురించి ఎందుకు జంత చేస్తారు ఆ సమాచారంలో ఉండనివ్వండి పుస్తకాల్లో ఉంటుంది మీ హృదయం ద్రవించిందా మీ కళ్ళం నీళ్ళు వచ్చాయా కనీసం మీరు ఇట్ మేడ్ యూ stopping your tracks and feel stunned endukante dabbu rakshistunnano veelu rakshistaru vaallu rakshistarannu anukuntunnaamo kaani ee ni avvutnadu neevu tappu inga rakshinchevaru vere evadu ledonu antunadu what a what a revolutionary idea it is ani mege anpinchinda inta maatrame na anpinchinda mee hrudayaanni adrushrushinchinda Yes, she has done. That is... That is what you call a shrivanam. That is what you call shrivanam. So, that means that you are not able to go into a shrivanam. If you are not able to go into a shrivanam, if you take a shrivanam, you may call it a shrivanam. కాబట్టి మీరు శ్రవణం చేసేప్పుడు మీ బుద్ధే మీకు అడ్డు కాకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది కనుక ఈ విధంగా ఎవళ్ళైతే శ్రవణం చేస్తారో ఈ విధమైన శ్రవణం ఏదైతే కలదో ఇది మోక్షమార్గంలో నడిచే వారికి సర్వోత్కృష్టమైనటువంటి సాధనము అటువంటి దానికి అలాంటి సాధనం చేసే వారికి ఒక టైటిల్ ఇచ్చారు ఎవరి శృతి పరాయణ ఏషా అంటే శృతి పరాయణ కేవల పరోపదేశ ప్రమాణా స్వయం వివేకరహిత ఇత్యభిప్రాయ వీరు ఈ అన్యాయని వేశారే అన్యాయ అనే క్యాటగిరీలో వేశారు మూడు కేటగిరీలు వెళ్ళే ఇప్పటికే ధ్యానయోగము సాంక్ష్యయోగము కర్మయోగము ఆ మూడు కేటగిరీలు పక్కన పెట్టేసి వీడిని అన్యే అని అన్నారు అంటే కన్సలేషన్ ప్రయోజ కింద వేశారు ఎవడైనా విన్నారా ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు ఇచ్చేపటికి ఒకడు దుఃఖిస్తూ కూర్చున్నాడు నాకు ప్రైజు రాలేదు అని దుఃఖిస్తూ కూర్చున్నాడు వాడిని కూడా ఓదార్చడం కోసం ఓదార్పు ప్రైజ్ కన్సలేషన్ అంటే ఓదార్చడం వాడిని కూడా ఓదార్చడం కోసమని కన్సలేషన్ ప్రైజ్ ఇచ్చినాము అన్నాడు ఆ రకంగా ధ్యానయోగిని సాంఖ్యయోగిని కర్మయోగిని ముందు చెప్పేసి అన్యేయత ఈ మూడింట్లో దేంట్లోనూ ఫుట్టు కాని వాళ్ళు అంటే అర్థమేమిటి సామాన్య జనులు వారికి ఆత్మ అనాత్మ వివేకము వారంతటా వారికి కలిగి వివేకము కాదది వారికి అటువంటి లోతైన వివేకము లేదు నేను ఇందాక అన్న వైరాగ్యం కూడా అంత లేదు పోనీ వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా పేపర్ బ్యాగ్తో ఏదో కొనుక్కుని భగవద్గీత ఏదో చదివేసుకుని పురతార్థులైపోతారా అంటే అది కూడా సంభవము కాదు వారికి కేవలము ఒక ఆచార్యుని యొక్క ఉపదేశమే దారి చూపగలుగుతుంది కేవల పర ఉపదేశ ప్రమాణ వాళ్ళంతట వాళ్ళు పుస్తకాలు చదివేసుకుని సెటిల్ చేసేసుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఏం చేయాల్సి ఒక ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది యొక్క ఉపదేశాన్ని ప్రమాణంగా స్వీకరించి దానిని మాత్రమే ప్రమాణంగా స్వీకరించి ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళకే వివేకం ఉన్నట్లయితే ఆచార్యుడు శ్రవణం ఆవశ్యకము అయ్యేది కాదు కానీ స్వయం వివేకరహిత వాళ్ళకి వివేకమే ఉండదు స్వయంగా వివేకమే ఉండదు ఎందుకంటే వాడు ఏమనుకుంటాడు నేను కర్తను అనుకుని కర్మ చేస్తూ ఉంటాడు మరి వివేకం లేదనే కదా అర్థం ఆత్మ ఆత్మకర్త కాదు నేను పుట్టాను అనుకుని ఏదో చేస్తూ ఉంటాడు అంటే మరి వివేకం లేదనే కదా స్వయం వివేకరహిత నేను పుట్టాను అని ఏదో గడ ఏదో గడబిడి చేసుకున్న వాడికి వాడంతటా వాడికి ఆత్మస్వరూపం యొక్క వివేకం లేదని స్పష్టమవుతూనే ఉన్నది కాబట్టి వాడు మరో రంగంలో మహాపండితుడై ఉండు కాక ఆత్మ విచారం దగ్గరికి వచ్చేప్పటికీ స్వయంగా వివేకము కాదు వాడు పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేసిన వాడు లేక తీర్థయాత్రలు ఉపాసనలు చేసిన మహా అనుభావుడే అవ్వుగాక కానీ ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ స్వయంగా ఆత్మ అనాత్మ వివేకాన్ని తెలుసుకునే శక్తి వాడికి లేదు అంచేతను అన్నే అనే కేటగిరీలో వేశాం కాబట్టి అతనికి మిగిలిన ఒకే ఒక దారి ఏమనగా కేవల పరోపదేశ ప్రమాణ ప్రమాణము అంటే తెలుసుకునే ఉపాయం వారికి ఆత్మానాత్మ వివేకము అబ్బాలి అంటే అది తెలియాలి మిగిలిన ఉపాయం ఏమిటంటే ఇతరుల యొక్క ఉపదేశాన్ని ఉపదేశం మాత్రమే ఉపాయము అనే అభిప్రాయం ఆ విధంగా తెలుసుకోవాలి ఈ విధంగా స్వయంగా వివేకం లేకున్నా ఎవరైనా ఆచార్యుల్ని పట్టుకుని జాగ్రత్తగా శ్రవణం చేస్తే వాళ్ళు కూడా తరించేస్తారు అని చెప్ అని ఎందుకు చెప్పినట్టు అంటే స్వయంగా వివేకము కలిగి ఉండి వైరాగ్యము గలవాడై ఆత్మనిష్టను కలిగిన ఈ సంసారాన్ని తరించేస్తాడు అని వేరే చెప్పాలా చెప్పక్కల నువ్వు ఎవరో ఒకటి చెప్పారు రోజు అరగంట సేపు కొంచెం నడుస్తూ ఉండవయా ఇలా ఇటు అటు నడుస్తూ ఉండు కనీసం పచారలైనా చెయ్యి అలా సోఫాలో కూర్చుండిపోకు నీకు ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పారనుకో ఇంకొకడు అరగంట కాదు ముప్ప గంట సేపు మంచి చెమట్లు బాగా బట్టి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు అతను మంచి ఆరోగ్యంగా ఉంటాడు వేరే చెప్పాలా చెప్పక్క అలాగే ఇక్కడ కూడా కిము ప్రమాణం ప్రతి స్వతంత్రా వివేకిన మృత్యుం అతితరంతి ఆత్మానాత్మ వివేకము లేని వాళ్ళు శాస్త్ర ప్రమాణము ఎడల స్వాతంత్ర్యము లేని వాళ్ళు స్వతంత్రంగా తెలుసుకో తెలుసుకునే శక్తి లేని వాళ్ళు కూడా శ్రవణం వల్ల కృతార్థమైపోతారు అని చెప్తూ ఇక ప్రమాణము విషయములో స్వతంత్రమైన శక్తి గలవారు అంటే ఉపనిషత్తులు భాష్యాలు శంకర భగవత్వాదుల యొక్క బోధలు మహాత్ముల యొక్క బోధలు మొదలైన వాటిని చక్కగా పట్టుకుని వాటిని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకోగలిగినటువంటి సామర్థ్యము గలవారు అనర్థం ప్రమాణం ప్రతి స్వతంత్రా పైగా వివేకిన ఆత్మ అనాత్మ వివేకము గల ఇటువంటి మహాత్ములు మృత్యువును దాటివేస్తారు అని వేరే చెప్పాలండి చెప్పక్కర్లేదు ముప్పై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళందరూ పాసే అని అనుకుంటే డెబ్భై మార్కులు వాళ్ళు లేచి ఏమన్నా నేను పేస్ అయ్యానా అని అడగాల అవునాయా నువ్వు కూడా పాస్ అయ్యావు అని వేరే బొట్టు పెట్టి చెప్పాలా కాబట్టి జన కూడా భగవద్గీత ఇత్యాది శాస్త్రీయమైన విషయాలను నేను చెప్పిన పద్ధతిలో శ్రవణం చేసినట్లయితే పురతార్థులు అవుతారు అని అక్కడికి తేల్చాం ఆ శ్లోకాన్ని మంచిది యవత్ సంజాయతే సప్మం స్థావరజంగం క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరతర్షభ ఈ శ్లోకం దగ్గర కొంచెం టాపిక్ చిన్న మలుపు తిరుగుతోంది విట్ ఇన్ ది సేమ్ ఏరియా ఆఫ్ క్షేత్ర క్షేత్రజ్ఞ వివేక ఆత్మానాత్మ వివేకమే కానీ ప్రకృతి పురుష వివేకము అదే టాపిక్ అయినా చిన్న మలుపు ఇంతవరకు సాధన గురించి చాలా మంచి శ్లోకాలు రెండు చూసి ఉన్నాము చిన్న మలుపు ఏమిటి ఆ మలుపు ఏమిటి అన్నది మనకి భాష్యకారులు అవతారిక స్పష్టం చేస్తుంది కాబట్టి అవతారికను చూసి శ్లోకాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది అందరము క్షేత్రజ్ఞ ఈశ్వర ఏకత్వ విషయం జ్ఞానం మోక్ష సాధనం అవతారిక చాలా గంభీరంగా ఉంటుంది చాలా కనువిప్పు కలిగించేదిగా ఉంటుంది అవతారిక భాష్యకారుల యొక్క అవతారిక లేకుంటే మీరు ఏం కోరుకుంటున్నారు మీరు మోక్షాన్ని కోరుకుంటున్నారా లేక స్వర్గాది పుణ్యలోకాలను చేరుకుని అక్కడ భోగాలు అనుభవించాలని కోరుకుంటున్నారా లేక ఈ లోకంలోనే భోగ సాధనములన్నన్నింటినీ పోగేసుకుని భోగాలు అనుభవించాలని కోరుకుంటున్నారా లేక మాకు భోగాలు ఇక్కడ అవుద్ది అక్కడ అవుద్ది డబ్బు మూట కక్కడమే మాకు ముఖ్యమని మీకు ఏది కావాలి మీకు నాలుగు చెప్పారు నేను చతుర్వేద పురుషార్థాలు కదా కాబట్టి మీకు ఏం కావాలో లోభేన వాడు ఎలా ఉంటాడంటే నాకు స్వర్గం వద్దురా స్వర్గం స్వర్గం రావాలంటే ఏం చేయాలి దానం చేయాలి గోదానం చేస్తే స్వర్గం వస్తుంది గోదానం చేస్తే డబ్బులు ఖర్చు కాబట్టి నాకు స్వర్గం వద్దు ఈలో కొని స్వర్గం మాట దేవుడు కొంచెం పది రూపాయలు సుఖంగా భోగాన్ని అనుభవించారా అంటే భోగాన్ని అనుభవిస్తే డబ్బులు ఖర్చు కాబట్టి భోగాలు వద్దు మరి ఏం చేస్తావు ఈ డబ్బు పోగేసుకుని దాన్ని కాపలా కాసుకో కూర్చుంటాను గడ్డి మీ గడ్డి దాన్ని ఎవరంటారు గిడ్డి మేటు గెడ్డిమేటుకి కుక్క కాపలా కాసినట్టుగా కుక్క ఆవుని కానీ బదిలీని కానీ ఆ గెడ్డి దగ్గరికి రానివ్వదు తిననివ్వదు పోని తన ఏమైనా తింటుందంటే తను తినదు అలా గడ్డిమేటుకి కాపలా కాస్తూ ఉంటుంది కుక్క ఆ విధంగా లోభి అన్నవాడు డబ్బును పోవేసుకుంటూ దాన్ని కాపలా కాస్తూ బతికేస్తాడు వాడికి ఈ ఆత్మ ఏకత్వము ఇలాంటి మాటలన్నీ వాడికి అనవసరం తీసిపక్కనట్టండి